ీర్తన సంఖ్య మూడు వందల కనదేటిదో వినదేటిదో కాగలదిగనేదో నన్నున్గానను నిన్నున్గానను నడుము బట్టబయలు నీ మాయమహిమో నేనేరని కడమో భూమిలోన నీ ఉన్నాడవు నా పుట్టుగలు కలవు ఏమి కాగలనో ఇంకా మీదటను కిటక తొల్లియేమైతి నో సోమార్కుల ఉదయాస్తమయులు నాడను నేను జ్ఞానము నీవో అజ్ఞానంబే బలువో నీ నీనామంబులు అనంతకోట్లు నిలుకడకాగాను కానగల ఈ ప్రపంచమెల్లా కలయో ఇది నిజమో కానరానియీ ముక్కున నూర్పులు కాలము కొలచేటి కుంచములు నీకు నీవేనను దయదలచితివో ఆచార్యుని నమ్మితిను కైకొని నా అంతర్యామి వినిను కంటి నిపుడే నేను శ్రీకాంతుడ్రీవెంకటేశ్వర శ్రీవైకుంఠమేయీ జగము ఏకడూచిన నీ దాసులు నా ఎదుటని ఉన్నారు